నక్క కొంచెం బ్యాడ్ అని చెప్పుకున్నాం కదా కానీ దానికి చాలా బుర్ర ఉంది అనుకుంటూ ఉంటుంది అప్పుడప్పుడు దానికి చాలా పూలిష్గా చేస్తూ ఉంటుంది ఒకసారి ఏమైందిట ఓ నక్క అలా అలా విడుతుంటే దానికి గ్రేప్స్ ఉండే ఒక క్రీపర్ కనిపించింది గ్రేప్స్ ఎలా ఉంటాయి సార్ అవి పెద్ద పెద్ద చెట్లకి మ్యాంగో చెట్లు అలాంటి వాటికి రావు క్రీపర్స్ అంటారు క్రీపర్స్ అంటే ఏంటంటే అవి వైర్లాగా ఉంటాయి అల్లుకుంటూ అల్లుకుంటూ అల్లుకుంటూ అలా పెద్ద పెద్ద చెట్ల మీదకి ఎక్కేస్తూ ఉంటాయి మామూలుగా గార్డెన్స్లో పెంచే వాళ్ళు ఏం చేస్తారంటే వాటికి గార్డెన్ చుట్టూ పెద్ద పోల్స్ పెడతారు పోల్ అంటే తెలుసుకుందాం నీకు స్తంభాలు ఆ స్తంభాల మీదకి పందిరిలాగా వేస్తారు అంటే అటు ఇటు ఇటు అటు అటు ఇటు ఇటు అన్నీ తాడులాగా కట్టేసి వేస్తారు దానిమీదకి ఈ చెట్టుని పంపిస్తారు అప్పుడేమవుతుంది చెట్టు ఏమో ఎక్కువ ఎత్తి కడకుండా కిందికి గ్రేప్స్ కాసినప్పుడు వాటిని ఈజీగా కట్ చేసి తీసుకోవడానికి వీలుగా ఉంటుంది మరి అది ఎక్కడ క్రాప్స్లో పీడ్స్లో మరి దాని గార్డెన్ అంటాం ఆర్కిడ్ అంటాం అలాంటి చోట్ల కాకుండా ఫారెస్ట్లో మరి ఎవరు పెంచరు కదా అలాంటి ఫారెస్ట్లో పెరిగిన చెట్టు ఏమవుతుంది ఏదో ఇంకా చెట్టు ఉంటుంది అదే కొబ్బరి చెట్టు పక్కన మామిడి చెట్టు పక్కన అల్లా అల్లా అల్లాఅల్లా దానికి అల్లుకుంటూ అలా వెళ్ళిపోయింది చెట్టు ఆ చెట్టుకి ఒక బంచ్ ఆఫ్ గ్రేప్స్ అంటే ద్రాక్ష పళ్ళు చూసావు కదా నువ్వు ఒక్క పండు విడిగా ఉంటుందా అలా అలా తొక్కుని ఫార్టీయో ఉంటాయి చూసావు కదా అలాంటి బంచ్ ఒకటి కనిపించిందిట ఎవరికి ఈ నక్కకి నక్కదాన్ని చూసిందిట అబ్బా గ్రేప్స్ ఉన్నాయి వీటిని మనం తినాలి ఎలాగా అని నుంచి కింద నుంచి పైరికి ఇలా రెండు కాళ్ళు ఎత్తిందిట అంటే చేతులు ఉండవు కదా మరి రెండు కాళ్ళ మీద నుంచుని ఇంకా రెండు కాళ్ళు ఎత్తిందిట గ్రేప్స్ అంతలేదు అవి పైకి ఉన్నాయి పోని జంప్ చేద్దామని చెప్పి అక్కడే నుంచుని పైకి హై జంప్ చేసింది తెలుసుకుందా నీకు జంపులు చెప్పాను కదమ్మన్న హైజంపు లాంగ్ జంపు పొగల్ బాల్ట్ ఇలా రకరకాల జంప్స్ ఉంటాయి హై జంప్ అంటే ఏమిటి ఎత్తుగా ఎగరడం లాంగ్ జంప్ అంటే పరిగెత్తుకుంటూ వచ్చి ఇసుకలోకి జంప్ చేయడం పొలవాల్టంటే పెద్ద కర్ర పుచ్చుకొని దాన్ని హెల్త్తో జంప్ గోడలు మించి మిచి నుంచి తో జంప్ చేయడం అలా రకరకాల జంపులు ఉంటాయి ఇది హై జంప్ చేద్దాం అనుకోండి చేసిందిట అయినా కొంచెం మిస్ అయిందిట ఇలా కాదు హైజంప్ ఇక్కడ నుంచో చేసే కంటే కొంచెం దూరం నుంచి పరిగెత్తుకుంటూ వద్దాం వచ్చి జంప్ చేద్దాం అంతట పరిగెత్తుకుంటూ వచ్చి జంప్ చేసిందిట అయినా మిస్ అవుతుంది అంత అలా చాలాసేపు రకరకాలుగా రకరకాలుగా ట్రై చేస్తే చివరికి దానికి ఆ ద్రాక్ష పళ్ళు అందలేదట నిజానికి జంతువులు ఎక్కువ ఫ్రూట్స్ తినవు కానీ దీనికి ఏమిటి అన్నీ పాడు చేసేయాలని దాకపోతే ఇంక అనుకుంది నక్క చేసి ఈ ద్రాక్ష మనకి ఏం చేసినా అందవు ఏం చేయాలి అని కూర్చుని ఆలోచిస్తుంట అప్పుడు దానికి అనిపించింట అవును ద్రాక్ష పళ్ళు అందలేదు కానీ ద్రాక్ష ఎలా ఉంటాయి పుల్లగా ఉంటాయి కదా ఈ పుల్ల ద్రాక్ష పళ్ళ కోసం నేను ఎందుకు కష్టపడ్డాము ద్రాక్ష పళ్ళు పుల్లగా ఉండవు తీగ ఉంటాయి కానీ దీనికి చేతకాలేదు కదా అందుకోసం పే పుల్లగా ఉన్నాయి అనుకుని అలా వెళ్ళిపోవడం మొరటి మీద అక్కడ ఎవరో ఇంకో నాకు ఏం బావా అలా సీరియస్గా నడుచుకుంటూ వస్తున్నావు ఏం లేదు అక్కడ ద్రాక్ష దగ్గర చెట్టు ఉంది దానికి పళ్ళు ఉన్నాయి అవి తీసుకుందాము కాసేపు చూశాను కానీ చూసాక అర్థమైంది అవి పుల్లగా ఉంటాయా అని అందుకోసం వెళ్ళిపోతున్నా నువ్వు అని చెప్పిందిత అప్పుడు నాకు అనుకుంది రోని తీకు ఎంత తెలివే నీకు అవి బాగలేదు అనేస్తావా అందితేనేమో ఎవరికి పెట్టకుండా తినేస్తావా భలే జంతువు అని అది నవ్వుకుంటూ వెళ్ళిపోయిందిట సరేనా